సంకీర్తన పదిహేను పెట్టిన నీ వెరుగుదు పెనుదిక్కు జట్టిగా శ్రీహరి నీకు కర్మ కర్మమూలమైనట్టి కాయము మోచి నేను కర్మము విడవబోతే కడుసంగత మర్మమెరిగిన నీమే మాయలగట్టుండగాను పేర్మినే విడువబోతే బిగియదా కట్టు బంధమూలమైనట్టి ప్రపంచమందు నుండి బంధము పాసేనంటే పాసునాది అది అంధకారమైనట్టి అజ్ఞానాన దోసితివి అంధకారమున వెలుగరసితే కలదా నిచ్చలు సంసారపు నీరధిలోన మునిగి చొచ్చి వెళ్లి చేరేనంటే చోటుగలదా ఇచ్చట శ్రీవెంకటేశే పరమిచ్చి అచ్చుమోపి ఏలగా నేనన్నీయూ తెలిసీతి